శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానము ద్వంద్వవాదితం గగనసదృశం థమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షి ావాతీతరహిత సద్గురు తం నమా నమో బ్రహ్మానిభ్య బ్రహ్మ విద్యా సాం ప్రధా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహి ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మైవామస్ సిివసర వ్యాసంకర్యమా అస్మాచార్యపర్య వందే గుపరం శ్రీ గు ముప్పై మూడవ శ్లోకం కంటిన్యూ చేస్తామండి రికార్డ్ అవుతుంది అవటం లేదు నమే అప్రానో రాష్ట అది శ్రుతి శాసనా నేను అప్రాణ ప్రాణవాయువు ఆధారం లేని నిశ్చలుడను ఆధారము లేని నిశ్చలుడను చైతన్యం చేతనే ప్రాణవాయువులను కదలికలు ఏర్పడుతున్నాయి కానీ ప్రాణవాయువు చేత చైతన్యం పోషించబడటం లేదు ఈ సత్యాన్ని ప్రతి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అప్పుడే నేను ప్రాణం కాదని నీకు నిర్ణయం అవుతుంది లేకపోతే ప్రాణం లేకపోతే నేను లేను అనేటటువంటి బలమైన దేహాత్మభావం స్థిరమైపోయింది చైతన్యం ప్రభావం చేత ప్రాణం నడుస్తుంది ఈ దేహంలో ఇది ఎవరికి వారు స్వానుభవ నిర్ణయం పొందాలి ఇది పొందకపోతే ఎప్పటికీ దేహాత్మభావంలోనే ఉంటాయి కానీ అప్రాణోహ్యమన ప్రాణము నేను కాదు మనస్సు నేను కాదు ఈ రెండు నేను కాదని నిర్ణయం పొందటం కోసమే సాధన చేయాలి అందుకని మనం కైవల్యాశ్రమ చలాచల బోధ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసినటువంటి సాధనలలో సమ ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామము దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచటం మానసికమైన జపం ఇష్టదేవత భావరూప ధారణ అనేటటువంటి ఐదు అంశాలని ప్రతి సంధ్యలోనూ తప్పక చేయవలసినటువంటి అవసరం ఉంది ఇవి ఎంతకాలం చేయాలయ్యా అంటే ప్రాణ మనస్సులు నేను కాదని తెలుసుకోవాలి సంధ్యోపాసనా విధి వలన ప్రాణ మనస్సులు నేను కాదని నీకు నిర్ణయం కావాలి చైతన్య స్వరూపుడు అనే పొందాలి అలా పొందటం ద్వారా మాత్రమే నీవు చైతన్యం చేత ప్రాణ మనస్సులు ఎలా పోషించబడుతున్నాయో ఒకే చెట్టుకున్నటువంటి రెండు కొమ్మలి శక్తి రూపాలు శక్తి మూలకం మూలమైనటువంటి శక్తి ఒకే రూపమే కానీ రెండు శాఖలుగా ఈ శరీరంలో పనిచేస్తుంది ఒకటి ప్రాణం రెండు మనస్సు ప్రాణం మీద అదుపు సంపాదిస్తే మనసు